దృష్టి ఎక్కడ ఉండింది ఏ దర్శనంతో మేల్కొన్నాడు ఏ నిర్ణయంతో మేల్కొన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ స్వాధ్యాయంలో ఎందుకంటే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దిగి బయటకు వచ్చేస్తాను ఇది బహిర్ముఖం చెందే పద్ధతి అయితే నీ స్వరూప జ్ఞాన నిష్టలో ఉన్నవాడికి అంతఃకరణమే బహిర్ముఖం ప్రత్యేకాత్మస్థితి ఉన్నవాడికి అంతఃకరణంలోకి దిగి రావడమే బహిర్ముఖం ఆంతర జగత్తు ఏర్పడటమే బహిర్ముఖం స్వరూపజ్ఞానం ఎవరికైతే తెలీదు వాడికి ఏమనుకున్నాడు మనోబుద్ధి చిత్త అహంకారాలే బాహ్య ఇంద్రియ వ్యవహారం ఏదైతే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యవహారం ఉందో దాన్ని బహిర్ముఖం అనుకున్నాడు సరే ఇంకా అది కూడా తెలియదు అనుకోండి వాడి స్వభావాన్ని వాడే వాడి ఆలోచనలు వాడు వాడి వాడి ఆవేశాన్ని వాడే గుర్తించలేని దశలో ఉన్నాడు అనుకోండి అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలే నేను అనుకున్నాడు అనుకోండి అప్పుడు వాడికి అంతర్ముఖమేమో ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రేరణలే అంతర్ముఖం కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సుఖ దుఃఖాలే బహిర్ముఖం ఇట్లా ఎక్కడికక్కడ ఒక లోపలికి అంతర్ముఖం ఒకమెట్టు బయటికి బహిర్ముఖం దీన్ని బట్టి నువ్వు నీ జీవితం ఏ స్థాయిలో నిర్ణయం అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్థు అలా ఉండగలుగుతున్నావా లేదా అనేది కూడా వేరి ఉండటం అన్నది సహజమైనప్పుడే నీకు అది ఉపయుక్తం ఏదైనా సరే సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి అల్లుడులాగా ఉంటే లాభంలా ఎందుకని ఆయన వల్ల ఏం ప్రయోజనం లేదు ఆయనకి ఏం బాధ్యతలు అపజెప్పలేము మర్యాదలు అయితే చేయగలుగుతాం కానీ అల్లుడు గారికి ఏమైనా బాధ్యతలు అపజెప్పగలుగుతావా అపచెప్పలేం రోజు ఇంట్లో ఇంట్లో ఉండే కొడుకులాగా ఉండాలి కొడుకులాగా ఉంటే అప్పుడు అన్ని బాధ్యతలు అపజెప్పరే అది అలా చేయి ఇలా చేయ్ అని చనువుగా ఏదైనా కొడుకుకి చెప్పగలంగా అని అల్లుడు గారి చెప్పగలవా ఇప్పుడు మనలో దివ్య దర్శనాలు లేదా అనుభూతులు లేదా ఎట్సెట్రా ఎట్సెట్రా లోపల అంతర్ముఖానికి సంబంధించినవి ప్రశ్న ఎలా ఉన్నాయి అల్లుడు గారి ఉన్నాయి అనమాట ఎప్పుడూ చుట్టపు చూపుగా సంవత్సరానికి వస్తారో కోసారో పదేళ్ల కోసారు అమెరికాలో ఉంటాం ఆస్ట్రేలియాలో ఉంటాం నల్లుడు గారు ఎప్పుడో వస్తాడు పాప ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఏదో మెరుపు మెరిసినట్టుగా మెరుస్తాడు వెళ్ళిపోతాడు మర్యాదలు పుచ్చుకుంటాడు వెళ్ళిపోతాడు అలా వచ్చి వెళ్ళిపోతే మన దర్శనాలు అప్పుడు మనం మనల్ని మారుస్తాయి అవి ఎప్పుడోనండి ఆ ఫలానా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడో లేదో ఫలానా ఆశ్రమానికి వెళ్ళినప్పుడో ఫలానా రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు పలానా తిరుపతి వెళ్ళినప్పుడు పలానా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు పలానా కైలాసమాన సరోవరానికి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి అనుభవం కలిగిందండి అని వంద సంవత్సరాల జీవితం మొత్తం మీద ఒకటో రెండో అనుభవాలు మనం గుర్తికున్నాం అనుకోండి మన మీద ప్రభావితం అయినాయి అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారట అల్లుడుగారు వలే ఉన్నారు ప్రయోజనం లేదు జాగ్రత్తగా నిరంతరాయంగా మన సాధన ఎప్పుడు ఎలా ఉండాలి మూడు నిర్ణయాలు చెప్పారు అందుకే నిరంతరాయంగా ఉండాలి దీర్ఘకాలంగా ఉండాలి ఆదరణపూర్వకంగా ఉండాలి ప్రేమ పూర్వకంగా ఉండాలి సాధకుడు ఎప్పుడు ఈ మూడు లక్షణాలని మరువకూడదు సాధన నిరంతరాయంగా ఉండాలి దీర్ఘకాలం ఉండాలి ప్రేమపూర్వకంగా ఉండాలి బలవంతంగా ఉండకూడదు చదువు జగత్తును దర్శించే దృష్టిని కలవరపరిచింది అంతే ఇంకా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఇలా దిగి వచ్చేసింది అంతే నా లడ్డూ ఎక్కడ ఉందా అని డబ్బాలు వెతుకుతూ ఉంటుంది కళలో ఎక్కడో లడ్డూలు తెచ్చి వాళ్ళ నాన్నగారు సాయంత్రం రాత్రి నిద్రపోయే ముందు లడ్డూలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు ఈ పిల్లవాడు నిద్ర చూశాడు మేల్కొనేటప్పుడు ఎక్కడ మేల్కుంది రాత్రి కలలో ఎక్కడుంది అమ్మ లడ్డూ డబ్బా ఏ డబ్బాలో పెట్టిందో ఏమిటో నాకు తెలుస్తుందో లేదో వృద్దును లేచిన తర్వాత లడ్డూల డబ్బా దొరుకుతుందో దొరకదో నేను లడ్డూ ఎప్పుడు తింటాను అయ్యో లడ్డూ సంగతి అప్పుడే అడిగేస్తే బాగుండేది అప్పుడే ఓటి అడిగి తినేస్తే బాగుండేది అడకపోవడం లేవగానే వెంటనే అమ్మను అడగాలి లేదంటే నేను అమ్మ లేవకపోతే నేనే వెతికేసుకోవాలి లడ్డూల డబ్బా తొందరగా కనిపెట్టేసేయాలి అని లడ్డు లడ్డు డబ్బా చుట్టూ తిరుగుతూ నిద్రపోయాడు వాడు ఇప్పుడు కళలో కూడా దేని చుట్టూ తిరిగాడు లడ్డు డబ్బా చుట్టూనే తిరిగాడు లేస్తూనే దేని చుట్టూ లేచేయడం నా లడ్డు నా డబ్బా అంతే అందరికంటే ముందే లేచేస్తాడు వాడు అప్పుడు ఇక లేచేసి వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటే ఈ డబ్బాలన్నీ తీసిపడేస్తూ ఉంటాడు ఏట్రా పొద్దులు లేవు కాని అంతా సర్దేస్తున్నావు అంటే రాత్రి నాన్నగారు లడ్డూలు లేచాడు కదా ఎక్కడ పెట్టావా అని వెతుకుతున్నాడు పొద్దున్న లేస్తూనే లడ్డూలు డబ్బా గొడవట్రా అని అంటుంది బాబు నేను లేపడం ఎందుకులే నేనే వెతుకుంటున్నాను అందుకని అన్ని అన్ని అన్ని అన్ని ఎన్ని డబ్బాల కింద పడేసాడు ఇప్పుడు ఏమైపోయింది అప్పుడు పని పెరిగిపోయింది అప్పుడు పాపం మన పని అంతా ఇలాగే ఉంటుంది అనమాట మనం ప్రకృతిలో ఇలా అన్ని డబ్బాలు పడేసేసి అన్ని విషయాలు అన్ని రాగద్వేషాలు ఆ అంత పని పెంచేసుకుంటా ఉన్నా పాపం ఆవిడ మాతృమూర్తి కదా ప్రకృతి ఆవిడ ఆదిశక్తి జగజ్జనని ఆవిడేం చేస్తుందంటే అయ్యో వీడి అజ్ఞానం ఇంకా ముద్రిపోయిందిరా బాబు నన్ను అడిగితే ఆ పని కదా నీకు ఆ లడ్డు ఏదో ఇచ్చేస్తే ఇది అంతా